అన్నమాచారులవారు ఈ కీర్తనలో తన్ను ఉద్ధరించిన గతి ఆ శ్రీహరియే అని తన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు ఎవ్వరూ నన్ను ఇంతట వెరవకుమని అవ్వలనివ్వల శ్రీహరియే కాక రాపుల పంచేంద్రియపు రాచపైరు మేయగాను పాపపుణ్యమనేటి బందె చిక్కితి ఓపి సంసారమనే వందముపై నడవగాను కూపపు జన్మము పాలయి కూచునున్నాడను అంటున్నారు తాను పంచేంద్రియ సుఖాలు అనే ఒక మేలి పంటను నిరంతరము మేస్తూ పాపపుణ్యము అనే బందల దొడ్డిలో బంధింపబడిన పశువుగా తన్ను తాను చెప్పుకుంటున్నారు అంతేకాదు ఈ సంసారమనే పెనుగుంతపై నడిచి అందులో చిక్కుకొని కుయ్యో మొర్రో అని విలపిస్తూ తన్ను కోసం నిరంతరము నిరీక్షిస్తున్నానని కూడా ఆయన చెప్తూ ఉన్నారు ఎవ్వరూ నన్నుధరించేరు ఇంతట వెరవకుమని అవ్వలనివ్వల శ్రీహరియే కా ఈ స్థితిలో ఉన్న నన్ను ఎవరు ఉద్ధరించగలరు ఆ శ్రీహరియే తప్ప ఆశల పెద్ద అంగిటి గాలాలమింగి కోసేటి మాయ వంటి కుందేలునైతి బాసతప్పి చిత్తమనే బండారము గొల్లలాడి లాసి కామాదులనే తలారుల చేపడితి ఎవ్వరూ నన్నుద్ధరించేరు ఇంతట విరవకుమని ఆచార్యులవారు ఈ చరణంలో తాను ఆశలు అనే పెద్ద పెద్ద గాలాలలో తగులుకున్నానని మాయ అనే వంటింటిలో కుందేలునే సంచరిస్తున్నానని చెప్తూ తన మనసు అనే బండారము బాస తప్పి ఈ జీవితం మీద ఉండే ఒక విధానాన్ని ఒక విశ్వాసాన్ని ఒక నైతికతను తప్పి నడుస్తున్నదని జీవితంలో కామ క్రోధ లోపమోహ మదమాత్సర్యాలనే ఈ తలారుల చేతుల్లో చిక్కుకున్నానని చెప్తున్నారు తలారులు అంటే హింసించేవారు అంతమందించేవారు ఈ అరిషడ్ వర్గాలు కూడా మానవుని జీవితాన్ని హరించి అందుకే ఆ దుర్గుణాలను తలారులుగా చెప్తూ వారి చేతుల్లో చిక్కుకున్నాను కనుక వీరి నుండి నన్ను రక్షించేవాడు ఆ శ్రీహరియే అని తన భావనను వ్యక్తం చేస్తున్నారు దీనిలో కాంతల మోహమనేటి కారడవిలో చిక్కి అంతట విజ్ఞాన మార్గమటు తప్పితి ఇంతలో శ్రీవెంకటేశు నెరిగించే మా గురుడు మంతుకెక్కించగ నేను మంచి మేలుకంటి ఈ చరణంలో కూడా తాను ఒక మోహము ఒక అజ్ఞానమనే కారడవిలో చిక్కి దారి తెన్ను తెలియక సన్మార్గంలో పయనించక ఎటో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ వెంకటేశ్వరుడే నీకు దిక్కు నీకు మార్గోపదేశం చేసేవాడు అని మా గురువుగారు నాకు ఉపదేశం చేశారని ఆ గురువు యొక్క ఉపదేశం మేరకే నేను ఆ వెంకటేశ్వరుని మార్గానికి చేరుకున్నానని ఆయన చెప్తూ ఈ జీవులందరికీ మార్గోపదేశం చేస్తున్నారు అన్నమాచార్యుల అందుకే ఎవ్వరూ ఉద్ధరించేరు ఇంతట వెరవకుమని ఓ జీవి వెరవకు అని ఎవరు ఉద్ధరించగలరు అవ్వలనివ్వల శ్రీహరియే కాక ఆ పరమాత్మ ఆ పరంధాముడు ఆ శ్రీహరియే కాక ఇక ఎవ్వరూ ఈ జీవులను ఉద్ధరించేవారు అనే భావాన్ని ఈ కీర్తనలో సుస్పష్టంగా వ్యక్తం చేశారు